దాటలేను ఈ మాయ దైవమా నేను నీటున జేసేవాడవు నీవే నీవేకా ఈ మురికి దేహమేకా ఎంతకాలమైన నేను ఓము కొంటా భూమి మీద ఉండగోరేది దోమటి ఇంద్రియాలేకా తోడు నీడయి నన్ను వేమరు భోగించజేసి వెనుబలమైనవి పొంచిన నా కర్మమేకా పుట్టించి పుట్టించి పంచల సంసారము పాలుసేసేది అంచెల నీచిత్తమేక ఆశలాసలనుదిప్పి సంచుల నాకే పొద్దు సనవరియ్యేది చుట్టుకొన్న సంపదేక చూటియయిన నాటికి జట్టుకొని లోలోనే చవిసేసేది అట్టెశ్రీవెంకటేశ అంతరంగాన నీవెక పట్టుకొమ్మవై ఉండగా బతికేది నేను